సంసారబంధం అంటే ఏమిటి సమాధానం చెబుతూ ఉన్నారు భగవత్పాదులవారు అత్ర నాత్మన్యహమితి మతిర్బంధేషో పుంస ప్రాప్ానాక్లేశసంపాతేతు పురిదమసత్సత్యత్యాత్మబుద్ధ్యా పుష్యుక్షత్యవతి విషయ స్తంతభి కోశకృద్వత్ అనాత్మ అంటే ఈ దేహమే నేను అనుకునే బుద్ధి బంధహేతువు అజ్ఞానం వల్ల అశాశ్వతమైన శరీరమే శాశ్వతమని తలచి దాన్ని సకలోపచారాలతో పోషించటం జరుగుతూ ఉంటుంది గొంగళి పురుగు తాను కట్టుకున్న గూట్లో తానే బందీ అయి ఉన్నట్లు ఈ శరీర సంరక్షణ వల్ల జీవాత్మ సంసారబంధంలో మరింత కూరుకుపోతున్నాడు అతస్మిస్త ప్రభవతి విమూఢశ వివేకాభావా ద్వై స్ఫురతి భుజగే రజ్జుధిషణ తో అనర్ధౌ రాతో నిపతతి సమాధాతురధికతో యో సద్గ్రాహ సఖిభవతి బంధహస్తృణు సఖే అజ్ఞానం వల్ల జీవాత్మభ్రాంతిలో పడి తన వివేకాన్ని కోల్పోయి తప్పులు చేస్తూ ఉంటాడు ఒక పామును చూసి తాడు అనుకొని పొరపాటున పట్టుకున్న మనిషి ప్రమాదంలో పడతాడు అట్లాగే అనాత్మయైన శరీరాన్ని శాశ్వతమని భావించటం వల్ల బంధాలు ఏర్పడి నానా విధాల దుఃఖాలు కలుగుతున్నాయి అఖండ నిత్యా ద్వయబోధశక్త్యా స్ఫురంతమాత్మానంత వైభవం సమావృణోత్యావృతిశక్తిరేష తమోమయరి వార్కబింబం గ్రహణ సమయంలో సూర్యబింబాన్ని రాహువు ఆచ్ఛాదిస్తుంది అట్లే అఖండం నిత్యం అద్వితీయం అయ్యి జ్ఞానంతో స్ఫురించే ఆత్మను తమోగుణమైన ఆవరణ శక్తి లేదా తాత్కాలికంగా ఆవరిస్తుంది స్థిరోూతే స్వాత్మతరే తేజోవతి పుమాననాత్మానం మోహదహమితి శరీరం కలయతి తామక్రోధపభృతిరం బంధక గుణై పరం విక్షేపాఖ్యారజసక్తిథయతి విశుద్ధ ప్రకాశ రూపమైన ఆత్మను మాయ యొక్క ప్రబలమైన ఆవరణ శక్తి ఆచ్ఛాదించినప్పుడు జీవాత్మ మోహవశుడై అనాత్మ అయిన శరీరాన్ని తానే అనుకొని వ్యవహరిస్తాడు అప్పుడు జీవాత్మను రజోగుణజనితమైన విక్షేపశక్తి కామక్రోధాది బంధాలలో పడవేసి అనేక దుఃఖాలను కలిగిస్తుంది గ్రసన ్రాహ్రసనగలిమావమనో ధి నావస్థా స్వయమభినయం తయారే సంసారే విషయ విషపూరే జలనిధ నిమజ్జోన్మజ్జ్యాయం ప్రమతికమతి కుత్సిగతి विक्षेपक्ति अने मोसली ज्ञाज्योति मिंगिवेटों वाला जीवात्म अज्ञा अंधकारचेत आवरचे बुद्धि वक्री प्रवर्ति अपार संसार सागर में मुन तेलू नानाइट पड़ता भाप्रभा संता విజృంభతే యథ ఆత్మోదితాహం తత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం సూర్యుని యొక్క వేడి చేత తయారైన మేఘాలు ఎలా సూర్యుణ్ణే కప్పివేస్తాయో ఆత్మ వల్ల తయారైన అహంకారం ఆత్మనే ఆవరించి మసగబారుస్తుంది శంకర భగవత్పాదుల వారు బంధం బంధనం గురించి వివరిస్తూ ఉన్నారు కబళితినథే దుర్దినే సాంద్రమేఘర్వ్యథయతి హిమ ఝుంజా వాయురుగ్రో యథయితీరతమసాత్మ్యావృతే మూఢబుద్ధిం క్షపయతి బహు దుఃఖైస్తక్షేపశక్తి దట్టమైన మేఘాలు సూర్యుణ్ణి కమ్మివేసిన తుఫాను వాతావరణంలో ప్రచండవాయువుల చేత లోకులు విధ చెందినట్లుగా ఎడతెగని తమోగుణం ఆత్మను ఆవరించినప్పుడు విక్షేపశక్తి మరింత తీవ్రతరమై భయం జీవాత్మను పీడిస్తుంది భ్యామేవక్తిభ్యా బంధ పుంస సమాగత యాభ్యాం విమోహితో దేహం మత్నం భ్రమత్యయం ఈ విక్షేప ఆవరణశక్తుల బారిన పడినవాళ్ళు బంధాలలో ఇరుక్కొని దేహమే తాననుకుంటూ సంసారచక్రంలో పడి దేహం తర్వాత మరొక దేహం పొందుతూ ఉంటారు బీజం సంశ్రుతిభూమి తమో దేహాత్మ ధీరం కురో కర్మబంధంలో జీవాత్మస్వరూపాన్ని వివరిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు రాగః పల్లవమంబు కర్మతు వపుస్కంధోశాఖికా అగ్రాణీంద్రియ సంహతిష్ట విషయా పుష్పా దుఃఖం ఫలం కర్మ సముద్భవం బహువిధం భోక్తీవఃగ ఇక్కడ ఈ శ్లోకంలో జీవాత్మను పక్షితోనూ సంసారాన్ని వృక్షంతోనూ సదృశ్యం చేసి మనోహరంగా పోలికి చెప్పబడింది సంసారం వృక్షమైతే ఆ వృక్ష బీజం జీవాత్మ యొక్క అజ్ఞానం లేదా అవిద్య దేహంతో తాదాత్మం చేసే భావనలు చిగుళ్ళు అదేవిధంగా జీవాత్మ చేసే వివిధ కర్మలు ఆ చెట్టుకు పోయబడే జలాలతోనూ శరీరం రానుతోనూ ప్రాణపంచకం శాఖలతోనూ ఇంద్రియ గ్రామం వివిధ అంగాల సముదాయం ఉపశాఖలతోనూ శబ్దాది తన్మాత్రలు ఇంద్రియార్ధాలు పుష్పాలతోను నానావిధ కర్మల వల్ల కలిగే సుఖదుఖాలు ఫలాలతోనూ పోల్చబడ్డాయి ఈ సంసార వృక్షం యొక్క వివిధ ఫలాలను చవిచూస్తూ వాటి రుచులను అంటే కర్మఫలాలను అనుభవించే పక్షే జీవాత్మ अज्ञानूलोयनात्म बंधो नैसर्गीरन जन्म्ययदि जरादिदुख प्रवाह पा जनयतुष्ञानूल कल अनात्म भावन अंटे देशात्म्येसे ఆలోచనలను ఆద్యంతాలు మొదలు చివర ప్రవాహంతో పోల్చవచ్చు ఈ అనాత్మ భావనలు జననం మరణం ముసలితనం వ్యాధి మొదలైన కడగండ్ల దుఃఖ ప్రవాహంలో జీవాత్మ కొట్టుకుపోయేటట్లు చేస్తుంది శంకర భగవత్పాదుల వారు ఆత్మానాత్మ వివేకం వివేక చూడామణిలో ప్రస్తుతం ఆత్మానాత్వ వివేకం గురించి చెబుతూ ఉన్నారు నాస్ైర్న శ్రైర్నిలేన వహ్నినా చేతుం నక్యో నోటి వివేక విజ్ఞానమహాసినా వినా ధాతు ప్రసాదితేన మంజునా అస్త్రశస్త్రాలు వాయువు యొక్క గతిశక్తి అగ్ని యొక్క దహనశక్తి కోట్ల కొద్దీ సకామ కర్మలు ఇవేవి కూడా కర్మబంధాన్ని త్రొంచలేవు ఈశ్వరానుగ్రహం వల్ల ప్రాప్తించిన వివేకం అనే ఖడ్గం మరే ఇతర ఉపాయము ఈ కర్మబంధాన్ని ఛేదించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేదు శృతి ప్రమాణైకమతేధర్మనిష్టా తయ ఆత్మవిశుద్ధిరస్ విశుద్ధుద్ధే పరమాత్మవేదనం తనైవ సంసార సమూలశ్రుతులలో వివరించబడిన ఆత్మజ్ఞాన మార్గంలో దృఢ నమ్మకం ఉన్న సాధకునికి మాత్రమే తన స్వధర్మ కర్మానుష్ఠానం అంటే ప్రస్తుతం తాను చేసే పనుల్లో శ్రద్ధాభక్తి ఏర్పడతాయి వీటి వల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది పరిశుద్ధ మనస్కుడు మాత్రమే పరమాత్మను సాక్షాత్కరించుకొని సంసారబంధాన్ని నిర్మూలించగలడు కోశైరన్నమయాద్యై పంచభీరాత్మాన సంవృతో భాతి నిజశక్తి సముత్పన్నై శైవల పటలై రివాంబువాపీ చెరువు నీళ్ల మీద పెరిగిన నాచు మొత్తం చెరువులోని నీటి ఉపరితలాన్ని తన ఆకుపచ్చ రంగుతో కప్పివేస్తుంది అదేవిధంగా పంచకోశాలు అంటే అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయకోశం కోశం ఆనందమయకోశం కోశం ఆనందమయ ఈ పంచకోశాలు దేహంలోని ఆత్మను ఆవరించి మసకబారుస్తున్నాయి ఇవి ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి ఇవి వరుసగా స్థూలదేహాన్ని ప్రాణాలను మనస్సును బుద్ధిని అంతరాత్మను ఆవరించి ఉంటాయి తచ్చే వాళ్ళ సమ్యక్ సలిలం ప్రతీయతే శుద్ధం తృష్ణ సౌఖ్యప్రదం పరం పుంస ఆ నాచును తొలగించినప్పుడే దాని క్రింద ఉన్న పరిశుద్ధ జలం కనిపించి దాహార్తిని తీర్చి సౌఖ్యాన్నిస్తుంది ఆ పరిశుద్ధ జలాన్ని ఎక్కడి నుంచో తేవలసిన పని లేదు అది ఎల్లప్పుడూ ఎదురుగానే ఉంది అయితే అడ్డంకులను తొలగించినప్పుడు తనంతటి తానుగా లభ్యమవుతుంది ఆత్మ కూడా అంతే పంచానామపి కోశానామపవాదే విభాత్యం శుద్ధ నిత్యానందైకరస ప్రత్యగ్రూప పరం స్వయం జ్యోతిహీ అనాత్మలైన అంటే ఆత్మ కానివైన ఈ ఐదు కోశాలను వివేకంతో అధిగమించినప్పుడు నిత్యానందైక రసస్వరూపుడు స్వయం జ్యోతి అందరి అంతరంగాల లోపల విరాజిల్లే ఆత్మ పైకి వచ్చి భాషిస్తుంది ఆత్మానాత్మవివేక కర్తవ్యో బంధముక్త విదూష తినైవానందీభవతి స్వ విజ్ఞాయసచితనందం సంసారబంధ విముక్తు కోరి ముముక్షు ఆత్మానాత్మవివేచన అంటే నిత్యానిత్య విచక్షణ చెయ్యాలి దానివల్ల మాత్రమే తన నిజస్వరూపమైన సచ్చిదానందపరబ్రహ్మాన్ని తెలుసుకుని పరమానందాన్ని పొందగలడు ముంచాదిశికామివ దృశ్యవర్గా ప్రత్యంచమాత్మా నమసంగ్రియ విచిచ్య ప్రలాప్యసర్వ తిష్టతి ఎస్సముక్త ముంజగడ్డి పైపొరలను తొలగించినప్పుడు లోపలి సూక్ష్మాంకురం మాత్రమే మిగులుతుంది అదే విధంగా దేహానికి సంబంధించిన ఇంద్రియాలను పంచకోశాలను అన్నమయకోశం నిరాకరణ అన్నమయకోశం నిరాకరణ గురించి వివరిస్తూ ఉన్నారు దేహోయమన్నోన్నమయస్ కోశాశన్నేన జీవతి వినశ్యతిహీన మాంస రుధిస్తి పురీ శర్నాయం స్వయం భవి అర్హతి నిత్యశుద్ధ మనకున్న ఈ శరీరం అన్నగతమైంది అంటే ఆహారం ఉంటే జీవిస్తుంది లేకపోతే నశిస్తుంది అందువల్ల దీన్ని అన్నమయ్య కోసం అంటారు ఇది చర్మం మాంసం రక్తం ఎముకలతో చేయబడిన అశుద్ధ ఇది నిత్యశుద్ధమైన ఆత్మ ఎన్నటికీ కానేరదు పూర్వజిమృతేరమస్తి జాతక్షణ క్షణుణో నియతస్వభావా నైకో జడవత్పరిదృశ్యమాన స్వాత్మా కథం భవతి భావికారేత్త జన్మించినప్పుడు ఉత్పత్తి చెంది మరణించినప్పుడు నశించేది ఈ దేహం ఇది ప్రతిక్షణం మారుతూ ఉంటుంది చైతన్యం లేనిది ఒక కుండ కొంతకాలం ఉపయోగపడి మట్టిలో కలిసిపోయి మరలా కుండగా మారుతూ ఉంటుంది కదా అటువంటి ఈ శరీరం నిత్యశుద్ధము సాక్షి మాత్రము అయినా ఆత్మ ఎలా అవుతుంది పాణిపాదాది మందేహో ఆత్మా వ్యంజేపి జీవనాత్ ననియం నియామక చేతులు కాళ్ళు తల మొదలైన భాగాలు కల ఈ శరీరం ఒకటి రెండు భాగాలు లోపించినా జీవిస్తుంది ప్రత్యేగాత్మ నియమం ప్రకారం ఆయుష్కాల పర్యంతం జీవనక్రియలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మరొకరి నియమానుసారం మసలుకొనే ఈ దేహం సర్వస్వతంత్రుడైన ఆత్మ కాజాలదు దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణ స్వతయేవ స్వతసిద్ధం తద్వయీ లక్షణ్యమాత్మన ఎల్లప్పుడూ మారిపోతూ రకరకాల ధర్మాలు కలిగి పరిపరి పోయే దేహం శాశ్వతము నిష్క్రియము సాక్షి అయిన ఆత్మ వేరు అని సులభంగా గ్రహించవచ్చు శల్యరాశిర్మాంసలిప్తో మలపూర్ణోతి కమల కథం భవేదయం వేత్త స్వయమేత విలక్షణ ఎముకల ప్రోగు మలమాంసపూర్ణమైన ఈ శరీరం సర్వజ్ఞాతమైన ఆత్మ ఎలా అవుతుంది మలినాలతో నిండిన ఈ దేహం కంటే ఆత్మ సహజంగానే విలక్షణమైనది ంగ్మాంస మేధోస్తిపురీషరాశ వహం మతి మూఢజనం మూఢజనః విలక్షణం వేత్తి విచారశీలో నిజస్వరూపం పరమార్థభూతం చర్మం చేత చుట్టబడిన మాంసం ముద్ద మన శరీరం దానిలో ఇంకా కోవు యముకలు పురీషం మొదలైన జుగుప్సాకరమైనవన్నీ నిండి ఉన్నాయి అవివేక వాడు మాత్రమే ఈ శరీరాన్ని నేను నేను అని అభిమానిస్తూ ఉంటాడు సచితానంద పరబ్రహ్మం ఈ శరీరం కంటే వేరని వివేకి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాడు దేహోహమివ జడస్ బుద్ధిర్దేహే చ జీవే విదూషస్వహంధీ వివేక విజ్ఞానవతో మహాత్మనో బ్రహ్మాహమిత్యవ మతి సదాత్మని మూఢజనులు వాళ్ల దేహాలే ఆత్మా అని తలుస్తారు శుష్క శాస్త్రజ్ఞానం గల పండితులు తాము దేహమని మనసే ఆత్మాని తలుస్తారు కానీ అపరోక్షానుభూతి పొందిన మహాత్ములు మాత్రమే తాము ఆత్మస్వరూపులమనే దృఢ నమ్మకాన్ని కలిగి ఉంటారు అత్రాత్మబుద్ధిం త్యజమూఢబుద్ధే తొంగ్ మాంసేధోస్తి పురీషరాశ సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే పరమాం భజస్వా కాబట్టి చర్మం మాంసం కొవ్వు పురీషాల రాశిగా రూపుదాల్చిన ఈ శరీరమే నేను అని అనుకోకుండా శాశ్వతుడైన పరమాత్మను భజించి పరమశాంతిని పొందగలగాలి దేంద్రియాదవసతి భ్రమోదిత విద్వాన్ జహాతి తావన్న తస్తి విముక్తివార్తప్య స్వేషనర్శీ అనిత్యమైన శరీరం మేధస్సు మొదలైన వాటితో సంబంధాలను ఛేదించనంతవరకు వేదాంత గ్రంథాలలో ఎంత పాండిత్యం సంపాదించినా వ్యర్థం నేను ఇంత చదువుకున్నాను పాండిత్యంలో ఇంత సంపాదించాను ఈ విధమైన ఆలోచనలు అహంకారం వల్ల కలుగుతాయి ఇటువంటి పుస్తక పండితులకు మోక్షప్రాప్తి అన్న ప్రశ్నే లేదు ఛాయా శరీరే ప్రతిబింబగాత్రే యత్స్వప్నదేహే హృది కల్పితంగే యత్మిస్తవనాస్తి కాచిజీవరీరే చూ ఎండలో ఉన్నప్పుడు ఏర్పడే నీడతోనూ నీటిలో లేదా అద్దంలో ఏర్పడే ప్రతిబింబంతోనూ ఊహలలో మనం తాల్చే మిథ్యాశరీరాలతోనూ ఎలాగైతే బంధం పెంచుకోమో అలాగే ప్రస్తుతజీవితంలోని స్థూల శరీరంతో కూడా ఐక్యం కాకూడదు దేహాత్మధీరసన్మాదిదుఃఖ ప్రభవ శబీజం యతస్తాం ప్రయత్నాత్ త్యక్తే చిత్తే నునర్భవా భ్రాంతి వల్ల కలిగే దేహతాదాత్మ్యత అంటే శరీరమే తానుగా భావించటం దాన్ని ఉపాధి అంటారు ఈ భ్రాంతిని పోగొట్టుకోలేని అజ్ఞానులు జనన మరణ సంసార చక్రంలో చిక్కుకొని దుఃఖాలు అనుభవిస్తుంటారు ఈ ఉపాధిని ఎంత జాగ్రత్తగా ఎన్నో ప్రయాసులను ఓర్చుకుంటూ నిర్మూలించాలి అప్పుడే పునర్జన్మ కలుగుతుంది అనే భయం వీడిపోతుంది